रेवल याबई मूडव कीर्तनाधोक्ष अलुकोटीचलुला अधोक्षज अलनाडे कंटी विंटी अधोक्षज अल्लुंटी विनीचलला अधोक्षज పెద తిరుమలాచార్యులు గారిని గాని వారి రచనలోని భావాల్ని గాని వారు ఉపయోగించే అచ్చ తెలుగు భాషను గాని అర్థం చేసుకునటం చాలా కష్టం విష్ణునామాలు అన్ని ఉండగా ఇక్కడ స్వామిని అధోక్షని సంబోధించటమేమిటి అధోక్షజుడు అంటే జితేంద్రియులకు ప్రత్యక్షమయ్యేవాడు శ్రీకృష్ణ అవతారంలో పదహారు వేల మంది గోపికలను ఆలించి లాలించి పాలించిన స్వామి ఈ శ్రీవెంకటేశ్వరస్వామి కాబట్టి ఆ సంబోధన ఈయన ఇద్దరు భార్యల ముద్దుల మగడు కాబట్టి నీ అంగనలు కాదనేరా అధోక్షజా అని గోపికలు ఇంతకూ ఏమిటా గోపికల గొడవ విన్నాన్లేవయ్యా నీ కథంతా వింటుంటే నిజంగా చూస్తున్నట్లుగా కూడా ఉంది ఆ పైన మేము ఊహించుకోగలంలే నీ శృంగార లీలన్నీ అందరికీ తెలుసుగా ఇదిగో స్వామి ఒక మాట మా అందరిది ప్రేమే అనుకోకు మాది భక్తిపూర్వకమైన తన్మయత్వం ఎడల అది మధుర అనుకో ఇంకేమన్నా అనుకో మా శరీరాల మీద నీవు మిగిల్చిన మన్మథ ముద్రలున్నాయే అవే మాకు తీపి గుర్తులు మా ఎడల నీ అనుగ్రహానికి కూడా అవే గుర్తులు అంటున్నారు గోపికలు మానవుడు శృంగారపరమైన భావనల్ని కూడా పరమేశ్వరుని పరం చెయ్యటం ఇహపరాలకు మార్గము అని సూచిస్తున్నారు ఆచార్యులవారు కీర్తన అల్లనాడే కంటి వింటి అధోక్షజ అల్లుకొంటి వినిచెలులా అథోక్షజ అందుఇందు అధోక్షజ అందాలు చెప్పవచ్చేవు అధోక్షజ అందరూ ఇరుగుదురూ అధోక్షజ మాకు అందుకొని భాసిచ్చేవు అధోక్షజ అల్లనాడే కంటి వింటి అధోక్షజ అల్లు కొంటి వినిచలులా అధోక్షజ అంగడి ముక్కువారమా అధోక్ష నీకే అంగముయీ నడబడి అధోక్షజ అంగజముద్రలుంచేవు అధోక్షజ నీ అంగనలు కాదనే అధోక్షజ అల్ల నాడే కంటి వింటీ అధోక్షజ అల్లు కొంటీ వినిచలుల అధోక్షజ అనరాదు కాక నిన్నూ అధోక్షజ కడు అనుకయ ప్రియములూ అధోక్షజ అనుగుశ్రీ వెంకటద్రి అధోక్షజ మమ్మ అనిశమూ కూటివీ అధోక్షజ అధోక్షజ